జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వాహణ ప్రకరణ పూర్వార్ధం ఐదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో అంటారు వశిష్ఠమహర్షికి పరమశివుడికి జరిగిన సంభాషణలో పరమశివుడు వశిష్ఠమహర్షితో అన్నాడు శుద్ధ చిద్రూప సత్తారూప అనుభూతి రూప తత్వాన్నే రుద్రేశ్వరుడు అంటారు ఈ సమస్త విశ్వానికి జన్మ కారణం ఆయనే ఈ దృశ్య పదార్థాల అన్నిటి రూపాలలోనూ ఉన్నది ఆయనే అయినా సరే ఆయన దేయని అంటుకోడు సర్వాతీతుడుగా ఉంటాడు అంటే వసిష్ఠ మహర్షి పరమశివుని అడిగాడు దేవా శివుడికి ఈ శక్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎలా పనిచేస్తాయి ఇన్ని పనులు తన వల్ల జరుగుతుంటే ఈ శివుడికి సాక్షిత్వం ఎలా పట్టింది అంటే పరమశివుడు చెప్తున్నాడు నాయన అప్రమేయుడు చిన్మాత్ర స్వరూపుడు ఆయన ఆ పరమేశ్వరుడు యొక్క శక్తులు అనంతరు వాటిని గురించి ఎంతని చెప్పగలం అంటే వశిష్ఠుడు అడిగాడు అయితే దేవా ఈ శక్తులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బహుత్వం ఎలా వచ్చింది ఈ శక్తులన్నీ వేరు వేరుగా ఉన్నట్లయితే అవన్నీ ఒకే కారణంలోంచి ఎలా వచ్చాయి ఒకే కారణంలోంచి వచ్చి ఉంటే అవి వేరే వేరే అని ఎలా చెబుతాం వశిష్ఠుడు ఇలా అడిగితే పరమశివుడు సమాధానం చెప్తున్నాడు నాయనైరైావా నిర్వాణ ప్రకరణ పూర్వార్థం ముప్పై పారవసర్గ ఇరవై ఒకటవ శ్లోకం ఈశ్వరమాయకే నియతి అని మరో పేరు ఇది అపరానీయతి పరానీయతి అని రెండు రకాలు అందులో హిరణ్య గర్భుడి యొక్క జీవితకాలం అంతా వ్యాపించి ఉండేది పరానీయతి ఈ మధ్యలో హిరణ్య గర్భుడి దైనందిన కల్పాలలో వ్యాపించి ఉండేది అపరానీయతి అని కొందరు ఈశ్వరుడి ప్రయత్నం అనుకుందరు ఈశ్వరుని ఇచ్చ అని కొందరు కాలం మరికొందరు రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు ఇదంతా మాయాస్వరూపం కనుక ఈ నియతి విలాసానికి పరమేశ్వరుడు అద్వితీయ సాక్షిగా ఉంటున్నాడు ఆ కారణం వలనే ఆయన మాయ కంటే భిన్నుడు కాదు అభిన్నుడు కాదు కనుక వసిష్ట పూజిస్తే ఆ పరమశివుణ్ణే పూజించాలి బయట లోపల కూడా ఈయననే పూజించాలి మొదట బాహ్య పూజా పూజాక్రమం చెబుత విను ఎప్పుడైనా సరే పూజాక్రమాన్ని ప్రారంభించేటప్పుడు మొదట దేహాన్ని పవిత్రం చేసుకోవాలి అటు తర్వాత గట్టిగా ప్రయత్నం చేసి మనస్సు నిలిపి ఈశ్వర ధ్యానం చేస్తూ దాని బలంతో శరీర స్పృహను దాటిపోవాలి నిజానికి ధ్యానమే అసలైన పూజ అందుచేత ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతాను విను ఈశ్వరుడు అంటే ఏదో చిన్న బొమ్మ అనుకోకూడదు బాగా పొడుగున్న మనిషి ఆకారం అనుకోకూడదు ఆయనను కోటి సూర్యుల వంటి పుంజంగా భావించాలి ఆకాశమంతా వ్యాపించుకున్న అనంత మూర్తిగా భావించాలి బ్రహ్మ ఇంద్ర హరి రుద్ర ఈశ్వరాదులైన దేవతలంతా ఆ భాగాలుగా భావించాలి సమస్త జీవులను ఆయన ఉంటి మీద వెంట్రుకలుగా భావించాలి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మొదలైన శక్తులన్నీ ఆ శరీరంలోనే ఒదిగి ఉన్నట్లుగా భావించాలి ఇలా బ్రహ్మాండ వ్యాప్తంగా ఉన్న ఆ మూర్తి సమస్త పదార్థాలలోనూ సమంగా వ్యాపించి ఉన్నాడని భావించాలి కొండలోను కుండలోనూ రాతిలోను నూతిలోను మానవులలోనూ దానవులలోను అన్నిట ఆయనే వ్యాపించి ఉన్నాడని గుర్తించాలి శివుడు హరుడు హరి బ్రహ్మ ఇంద్రుడు కువేరుడు యముడు అని ఇలా రకరకాలైన పేర్లకు రకరకాలైన రూపాలకు ఆధారమైన మాత్ర స్వరూపుడు ఆయనే అని గుర్తించాలి సృష్టి స్థితి లైలను కల్పించే కాలం ఆయన ద్వార అనుకోవాలి పురుష సూక్తంలో చెప్పినట్లుగా ఆయనను సహస్ర శీర్షుడుగా సహస్ర పాదుడుగా సహస్ర నేత్రుడుగా భావించాలి అంటే ఏమిటి లోకంలో ఉండే తలలన్నీ ఆయనవే చేతులన్నీ ఆయనవే కాళ్లన్నీ ఆయనవే ఇంతెందుకు సృష్టిలోని చింతన శక్తి ఆయనదే సృష్టిలోని గమనశక్తి ఆయనదే శ్రవణశక్తి ఆయనదే అన్ని శక్తులు ఆయనవే అన్ని చేసేది ఆయనే అయినా సంకల్పాలు లేని లేనివాడు ఆయనే అని ఈ విధంగా తెంపు లేకుండా చింతన చేస్తూ ఉండాలి ఇలాంటి చింతన పేరే ధ్యానం ఇలా కొంతసేపు ధ్యానం చేశాక మిగిలిన అర్చన చేసుకోవాలి ఈ దేవుడు స్వరూపుడు కనుక ఈయనకు ధూప దీపాది బహిరంగ సమర్పణలతో పని లేదు ఆత్మబోధ రూపమైన ఈ విరాట్ రూప ధ్యానంలోనే ఆయన పూజింపబడతాడు ఆయనకు ఈ ధ్యానమే అర్ఘ్యం ఈ ధ్యానమే వాద్యం ఈ ధ్యానమే నైవేద్యం తత్వ సాక్షాత్కారం ఇంకా లభించకపోయినా కేవలం సామాన్యుడైనా ఇలాంటి ధ్యానం ఒక్క పదమూడు నిమిషాలు చేస్తే చాలు వాడికి గోదాన ఫలం లభిస్తుంది వంద నిమిషాలు ఈ ధ్యాన పూజ చేస్తే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది మనం గమనించాల్సింది విషయం ఉంది ఇక్కడ ఇక్కడ నిముషం అంటే ఇంగ్లీషు వారి మినిట్ కాదు నిమిషం అంటే రెప్పపాటు కాలం ఇక పరమశివుడి చెప్పిన విషయం అరఘడియసేపు ఇలాంటి ధ్యానం చేస్తే వెయ్యి అశ్వమేధాల ఫలం గడియసేపు ధ్యానిస్తే రజసూయ యజ్ఞ ఫలం అరపూట ఇలా ధ్యానం చేస్తే లక్ష రాజసూయ యాగాల ఫలం ఒక పగలుగా ఈ అఖండ ధ్యానం కుదిరితే ఆ సాధకుడు పరతత్వంలో లీనమైపోతాడు మహర్షి నా ఉద్దేశంలో బాహ్య పూజ అంటే ఇదే ఇక అంతః పూజా విధానం చెబుతాను విను ఇక్కడ మళ్ళీ గమనించవలసిన విషయం మనం ప్రస్తుత కాలంలో వాడే గంటలు మొదలైనవి ఇంగ్లీషు వారి కొల దీనిలో నిమిషం అంటే గంటలో అరవైవ వంతు దీనికి మినిట్ అని పేరు పెట్టుకుంటే దీనిలో అరవైవ వంతు సెకండు దీనిలో సుమారి ఇరవైది వంతు రెపపాటు కాలం అంటే వన్ ట్వంటీ ఫోర్త్ అఫ్ సెకండ్ ఈజ్ రెపపాటు కాలం పై శ్లోకాలలో చెప్పిన నిమిషం అంటే ఇదే రెపపాటు అంటే వన్ ట్వంటీ ఫోర్త్ సెకండ్ అనమాట కాగా పదమూడు నిమిషాలు అంటే సుమారు ఏమైంది అర సెకండు అని అర్థం వంద నిమిషాలు అంటే సుమారు నాలుగు సెకండ్లు అనర్థం అరగడి అంటే సుమారు పన్నెండు ఇంగ్లీష్ మినిట్స్ అరపూట అంటే ఆరు ఇంగ్లీషు గంటలు అని మనం అర్థం చేసుకోవాలి దీనిని బట్టి ఈ ధ్యానం ఎంత మహత్తరమైనదో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా శివుడు చెప్పిన విషయం వశిష్ట నడుస్తున్నా నిలుచున్న మెలకువలో ఉన్న నిద్రపోతున్నా నిరంతరం సాగే శివ ధ్యానమే అంతఃపూజ దీనికి ఏ రకమైన ఆచార నియమాలు లేవు ఇక్కడ శివుడు అంటే ఎవరు ఈ శరీరంలో ఉండి తన సన్నిధి మాత్రం చేతనే నిత్యం రకరకాల ఇంద్రియాల ద్వారా రకరకాల జ్ఞానాలను కలిగించే శుద్ధ చైతన్యమే శివుడు వదల వాటినన్నిటినన్నిటియన రకరకాల సుఖ దుఃఖ భోగాలను పొందేది ఈయన విడిచేది ఈయన దేహలింగు శాంతస్థం త్యక్తలింగాంతరాధికాప్తార్థసంవిత్యా బోధలింగం ప్రపూజయేత్ నిర్వాణ ప్రకరణ పూర్వార్థం ముప్పై తొమ్మిదవ సర్గ ఆరవ శ్లోకం నీ దేహం పద్మాసనంలో కూర్చుని రెండు చేతులను నమస్కార ముద్రలో ముడిచి పట్టుకుని నిటారుగా స్థిరంగా కూర్చుని ఉంటే అప్పుడది శివలింగంలాగా కనిపిస్తుంది అందుచేతనే శివుణ్ణి లింగరూపంగా పూజించాలనుకుంటే నీకు వేరే లింగాలు విగ్రహాలు అక్కర్లేదు నీ శరీరమే నీకు శివలింగం దానిలో నానా రకాల విషయ జ్ఞానాలను కలిగించే జ్ఞానం అనే లింగం ఒకటి అంతర్గతంగా ఉంది ఈ రకరకాల జ్ఞానాలు వస్తూ పోతూ ఉంటే లోపల ఉన్న ఆ మూల జ్ఞానం మాత్రం రాకపోకలు లేకుండా స్థిరంగా ప్రశాంతంగా ఉంది కనుక ఆ జ్ఞానలింగమే అసలైన శివలింగం దానిని పూజించాలి ప్రవాహపతితార్ధస్థ స్వబోధస్నాన శుద్ధిమాన్ నిత్యావోధార్హణయా బోధలింగం ప్రపూజయేత్ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం ముప్పై తొమ్మిదవ సరిగ్గా ఏడవ శ్లోకం ఇది నీ ఇంద్రియాలన్నింటికి ఏది జ్ఞానాన్ని అందిస్తోందో అలాంటి ఆ మూల జ్ఞానాన్ని తెంపులేకుండా గుర్తిస్తూ ఉండడమే జ్ఞానలింగానికి నువ్వు చెయ్యదగిన పూజ ఒకవేళ ఆ గుర్తింపు అనే పూజ నుంచి జారిపోయి ఇంద్రియజన్య జ్ఞానాల ప్రవాహంలో పడిపోయావనుకో అప్పుడు దానికి ఒకటే ప్రాయశ్చిత్తం నిన్ను నీవు గుర్తించడం అనే జ్ఞానంలో నువ్వు స్నానం చేయాలి ఆ స్నానం చేస్తే నువ్వు పవిత్రుడివి అవుతావు తక్షణమే నువ్వు జ్ఞానలింగ లగ్నుడు అవుతావు అంటే లింగపూజ మళ్ళీ మొదలైపోతుంది ఇలా లింగపూజ జరిగిపోతూ ఉంటే ఒక్కోసారి మనస్సు తమస్సులో ములిగిపోతూ ఉంటుంది తమస్సు అంటే నిద్ర ఏమీ తోచని మూఢస్థితి అలాంటప్పుడు లోపల హృదయాకాశంలోనూ బయట భూతాకాశంలోనూ మధ్యందిన సూర్యమండలంలాగా తనే వెలిగిపోతున్నట్లుగా భావించాలి కప్పుడు మనసు ఏదో తెలియని పరితాపంలో పడిపోతుంది అప్పుడు లోపలి వెలుపలి ఆకాశాలలో తనే నిండు చందమామలాగా వెన్నెలలను పొంగిస్తున్నట్లు భావించాలి ఆ విధంగా అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే నీ ఇంద్రియాలకు కనిపించే సమస్త దృశ్య పదార్థాలలోనూ సర్వానుస్యూతంగా ఉన్న సంవిత్తును గుర్తించగలుగుతావు ఆ సర్వానుస్యూత శుద్ధ సంవిత్తే శివలింగం నీ ఇంద్రియాలనే ద్వారాల గుండా విషయస్థానాలకు ప్రసరించే చైతన్యాన్ని నుగు నువ్వు గుర్తించగలుగుతావు ప్రాణరూపమైన ఆ చైతన్యమే శివలింగం నువ్వు అనుభవించే ఇంద్రియ జ్ఞాన రసాలన్నింటినీ ఆత్మానందరసంలో కలిపివేసి నీ ప్రాణాపాన వాయువులని రథానికి ప్రాణశక్తి మనస్సు అనే గుర్రాలను కట్టి నీ లోపలికి నువ్వే ప్రయాణం చేస్తే నీ హృదయ గుహలో శుద్ధ జ్ఞాన శివుడు కనిపిస్తాడు దృశ్య పదార్థాలన్నిటినీ చూసేది ఆయనే జ్ఞేయ విషయాలను తెలుసుకునేది ఆయనే అన్ని పనులకు కర్త ఆయనే అన్ని భోగాలకు భోక్త ఆయనే రకరకాల స్మృతులను స్మరించే స్మర్త ఆయనే నీ ఇంద్రియాల ఉనికిని గుర్తించేది ఆయనే పదార్థాల కలిమి లేములను తెలుసుకునేది ఆయనే ఆభాస జ్యోతిస్సులైన సూర్యచంద్రుల కంటే అధికంగా ప్రకాశిస్తూ వ్యాపిగా ఉండేది ఆయనే అలాంటి ఆ శివుణ్ణే ధ్యానించాలి వశిష్ట ఆ శివుణ్ణి గురించి ఏమని చెప్పేది సకలుడు ఆయనే నిష్కలుడు ఆయనే ఈ శరీరంలో ఉన్నది ఆయనే ఆకాశమంతా వ్యాపించి ఉన్నది ఆయనే ఏది అంటే నిరంజనుడు ఆయనే అన్ని అంటే రంజితుడు ఆయనే వచ్చిపోయే అవయవ జ్ఞానస్వరూపుడు ఆయనే నిత్య జ్ఞాన స్వరూపుడు ఆయనే మనస్సుకు మననం చేసే శక్తి ఆయనే ప్రాణాపాన శక్తులకు మధ్య మొలకెత్తే శుద్ధ శక్తి ఆయనే హృదయానికి చిక్కెళ్లకు మధ్య గల ఖేచరీ ముద్రాస్థానం ఆయనే ముక్కు పుటాలకు కనుబొమ్మలకు మధ్య ముడిలో గల ఆజ్ఞాచక్రాధిపతి ఆయనే సేవాగమాలు చెప్పే ముప్పై ఆరు తత్వాల కొసలవ మెరిసేది శివయోగులు చెప్పే ఉన్మన్యాది దశలను దాటి ఉన్నవాడు ఆయనే మనస్సుకు శబ్దాది విషయాలు అందించేవాడు ఆయనే పక్షిని లేపినట్టుగా ఆ మనస్సును లేపి విషయాల మీదకు తోలేది ఆయనే ఇటు సవికల్ప సమాధిలోను ఇటు నిర్వికల్ప సమాధిలోను సమంగా వ్యాపించి ఉన్నది అలాగే వాక్కు బయటికి వెలువడి ఉదిత వాక్కుగా ఉన్న దశలోను ఆది సంస్కార రూపమై అనుదిత వాక్కుగా ఉన్న దశలోను నికరంగా నిలబడి ఉన్నవాడు ఈయనే వశిష్ట ఎన్నని చెప్పేది ఆధ్యాసిక వికల్పాలన్నింటికి అధిష్టానం ఆయనే దాన్ని మర్చిపోయి జీవుడు ఆయనే కనుక ద్విత్వానికి స్థానమిచ్చి కాళ్ళు చేతులు మొదలైన ఆకారాలను ధరించిన ప్రతి రూపము ఆయనే నిజానికి ఎక్కడ ఏ అవయవం కనిపించినా ఏ రూపం కనిపించినా ఏ ఆలోచన కనిపించినా అది ఆ శివుడు రూపమే అని గుర్తించి ధ్యానించాలి వశిష్ట నేనే ఆ శివుణ్ణి రకరకాల శక్తులు రీతులుగా వచ్చి నన్ను సేవిస్తున్నాయి అయినా సరే నేను వాటినన్నిటినీ విడిచిపెట్టి పరిమితులు లేని పరిపూర్ణ స్వరూపంగా ఉండిపోతున్నాను ఈ నా తత్వాన్ని ఎవడైతే గ్రహిస్తాడో వాడికి మరణం లేదు అందుకే ఇక వాడు పుట్టడు వాడు ఇక మీదట సంతోషించడు దుఃఖించడు అందుకే వాడికి కోపం రాదు వాడిక తృప్తిని పొందడు అతృప్తిని పొందడు అందుకే ఇక క్షోభ పడడు వాడు దేనిని కోరడు అందుకే దేనిని విడవడు వాడి పూజకు తెంకు లేదు వాడి దేహం ఉన్నంతకాలం వాడి పూజ సాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ దేహాన్ని నడిపించేది నిలబెట్టేది చిత్తత్వమే ఆ చిత్తే వాడికి దేవుడు మిగిలిన ప్రతి వస్తువు వాడికి పూజాద్రవ్యమే అందుచేత ఏది దొరికితే దానితో పూజ చేస్తాడు వశిష్ట ఈ పూజను అందుకున్నవాడు పూజాద్రవ్యాల కోసం వేరే ప్రయత్నం ఇసుమంత కూడా చేయరాదు దేధారణకు కావలసినంత వరకు మాత్రమే అన్నపానాదులను సేవిస్తూ మిగిలిన పనులేవీ పెట్టుకోకుండా ఈ పూజ కొనసాగిస్తూ ఉండాలి మిన్ను విరిగి అన్ని రకాల దుఃఖాలు ఒకేసారి విరుచుకుపడ్డ లేదా మహాసామ్రాజ్యమే మీద పడ్డ పోట్లాటలు రాగద్వేష విలాసాలు మొదలైనవి మనస్సులో ముసురుకున్నా ఎలా ఉన్నా సరే ఈ శివ ధ్యానం మానరాదు అయితే వశిష్ట సాధకుడైనవాడు వీలైనంత వరకు వ్యవహారాలకు దూరంగా ఉండు భోగాశక్తి విడిచిపెట్టి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష వంటి యోగ శాస్త్రోక్తమైన లక్షణాలను పెంచుకుంటూ వైరాగ్యతత్పరుడై ఈ ఆత్మార్చన రూపమైన శివార్చన చేస్తూ ఉండాలి ఒకవేళ ఈ వైరాగ్యం గట్టిగా కుదరకపోతే నిషేధం లేని విషయాలను పరిమితంగా సేవిస్తూ శివార్చన కొనసాగించాలి సుఖ దుఃఖాలకు కారణమైన ద్వంద్వాలను సహించుకుంటూ నాది నీది అనే భేదాలను వదిలిపెడుతూ వైరాగ్యప్రధానంగా ఈ పూజ సాగాలి వశిష్ట వైరాగ్యమంటే చాలా జనది అనీహితం పరిత్య పరిత్యథేహితం ఉభయాశ్రయణేనా నిత్యమాత్నమర్చయే నిర్వాణప్రకరణం పూర్వార్ధం ముప్పై తొమ్మిదవ సర్గ యాభై అవ శ్లోకం అక్కర్లేని పదార్ధాన్ని వదిలేటప్పుడు ఇది మిథ్యా అని భావిస్తూ దానిని పరిత్యజించాలి కావలసిన పదార్థాన్ని స్వీకరించేటప్పుడు ఇది నా ఆత్మస్వరూపమే అని భావిస్తూ ఇది స్వీకరింపబడుతోంది అనే భావనను పరిత్యజించాలి ఈ విధంగా అక్కర్లేని దానిని వదిలిపెట్టాలి కావలసిన దానిని వదిలిపెట్టాలి ఇది ఒక పద్ధతి లేదా అక్కర్లేనివి కావలసినవి రెండూ కూడా మిథ్యా పదార్థాలే కనుక అలాంటి మిథ్యార్థ భావన ద్వారా ఆ రెంటినీ విడిచిపెట్టవచ్చు లేదా అక్కర్లేనివి కావలసినవి రెండూ ఆత్మస్వరూపాలే కనుక తన ఆత్మను తను స్వీకరించడం కుదరదు కనుక ఆ రెంటిని ఈ భావనతో పరిత్యజించవచ్చు ఇలా సమస్త విషయాలను పరిత్యజించడమే ఆత్మ శివార్చన దీనిని నిరంతరంగా ఆచరించాలి కానీ పరిత్యడం కూడా ఒక అనుభవమే అంటే ఒక భోగమే नाकिद वू वू अजुव द्वारा नव दानेक अभिस्त अदीकूड़ पैकिरावांचता न्यजता दवप्राप्तस्वभावत सरिस्गरे भोक्तव्या निर्वाण प्रकरण पूर्वाधम ముప్పై తొమ్మిదవ సరిగ్గా యాభై ఒకటవ దైవ ప్రాప్తంగా నువ్వు కోరకుండానే సముద్రంలోకి నదులొచ్చి పడ్డట్టుగా కొన్ని విషయాలు నీ దగ్గరకు చేరుతూ ఉంటాయి వాటిల్లో కొన్ని సుఖకరాలు ఉంటాయి కొన్ని దుఃఖకరాలు ఉంటాయి వీటిల్లో వేటిని కావాలనుకోకూడదు వద్దని అనుకోకూడదు ఒక్కొక్కసారి అవి తగ్గిపోతూ ఉంటాయి అప్పుడు అంతే తగ్గాలనుకోకూడదు పెరగాలనుకోకూడదు సముద్రుడు నదులను అనుభవించినట్లుగానే సుఖదుఖకరాలైన సమస్త విషయాలను పట్టుకోకుండా వదిలిపెట్టకుండా అనుభవించాలి మంచి చెడులు వచ్చి మీద పడ్డప్పుడు వికారం చెందకూడదు సర్వ సమత్వ దృష్టితో మనస్సును ఆత్మలో లయం చేసుకుని ఉండడమే ముఖ్యమైన శివార్చన దేశకాలకరణక్రమోదితవస్తుఖదుఃఖవిభ్రమై నిత్యమర్చయ శరీర నాయకం తిష్టశాంతసేహయా ధియా నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ముప్పై తొమ్మిదవ సరిగ్గా చివరి శ్లోకం దేశం కాలం సాధన సంపత్తి ఇది ఒక రకమైన వస్తు పరంపర ఈ వస్తువుల వల్ల వచ్చే సుఖాలు దుఃఖాలు కల్లోలాలు ఇవన్నీ మరొక పరంపర ఇవన్నీ నీకు పూజా పుష్పాలే ఎప్పుడు ఇవి కావాలని ఇవి అక్కర్లేదని ఇలా నీ మనసులోకి వచ్చే ఊహలన్నీ అణగారి శమించిపోతే అప్పుడు నీకు పైవన్నీ పూజాపుష్పాలే ఓ వశిష్ట అలా శాంత మనస్కుడవై ఆ పూజాపుష్పాలతో నీ శరీరానికి నాయకుడైన అంటే శరీరాన్ని నడిపించే శివ పరమాత్మను నిత్యము అర్చించు ఇదే ముఖ్యమైన శివ పూజ ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఈ ముప్పై తొమ్మిదవ సరిగ్గాలో వైరాగ్య సాధకులకు కావలసిన రత్నగూళికలు పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి వైరాగ్య సిద్ధులైన ఉత్తమ యోగులను పరిశీలించి చూసినప్పుడు మాత్రమే మనకు ఆ శ్లోకాలు సరిగ్గా సమన్వయమవుతాయి శివార్చన గురించి దానిలోని ఆంతర పూజా ప్రక్రియ గురించి ఇంత చెప్పినా తృప్తి లేక పైసర్గను శివుడే ప్రారంభిస్తున్నాడు శివుడు మాటలే కొనసాగుతుంటే సర్గమార్చడం దేనికి ముప్పై తొమ్మిదవ సర్గలో ఆత్మశివ పూజ గురించి ఎంత చెప్పిన పూజ్య పూజక పూజ భేదాన్ని అంగీకరించే మాట్లాడుతున్నాడు ఆ భేదాన్ని కూడా తొలగిస్తే కానీ అసలైన శివతత్వం చెప్పినట్లు కాదు దేవతాతత్వాన్ని ఆ విధంగా కోసమే వాల్మీకి మహర్షి సర్గను మార్చి శివవాక్యాన్ని కొనసాగిస్తున్నాడు అంటున్నాడు యథాకామ్యం నోషి కరోషియతున్మాత్రివ్యాంతర్చనమాత్మన నిర్వాణ ప్రకరణ పూర్వార్ధం నలభై అవసరిగా ఒకటవ శ్లోకం వశిష్ట ఆయా కాలాలకు తగినట్లుగా నీకు నచ్చినట్లుగా నువ్వు ఏ పని చేసినా లేదా ఏ పని మానినా అదంతా నీ ఆత్మస్వరూపుడైన చిన్మాత్ర శివుడికి నువ్వు చేసే అంతరార్చనమే అదేమిటండి మానవులు చేసే పనులన్నీ రాగద్వేషాల వల్ల జరుగుతూనే ఉంటాయి కదా కనుక అవి అనర్ధ రూపాలు కదా అవి శివ పూజా పుష్పాలు ఎలా అవుతాయి అనుకుంటావేమో అలా అనుకోకు ఎందుకంటే రాగద్వేషాదులనేవి శివుడి కంటే భిన్నమైనవి కాదు నిప్పు మంటల్లోంచి చెలరేగిన నిప్పు రవ్వలు నిప్పు కంటే భిన్నాలు కావు అలాగే ఆత్మస్వరూపం నుంచి ఆకాశాది క్రమంగా ఈ ప్రపంచం ఏర్పడుతుంది అందుచేత ఈ ప్రపంచంలోని ఏ పదార్థము ఏ భావము ఆత్మ కంటే భిన్నమైనది కాదు ఈ దృష్టితో చూసుకుంటే నేను పూజించేవాడిని శివుడు పూజించబడేవాడు నేను చేసేది పూజ అనే త్రిపుటి ఎగిరిపోతుంది ఇలా త్రిపుటిని వదిలిపెట్టడం చేతకాని వాళ్ళకి మేము ఉపదేశాలు చేస్తూ ఉంటాం త్రిపుటిని దాటిన విజ్ఞానులకు బోధ చేసే వీలేదు కనుక వశిష్ట నువ్వు త్రిపుటిని దాటిన విజ్ఞాన దృష్టిని అవలంబించు అప్పుడు స్ఫటిక శిలలో పూల రంగులు సంక్రమించిన ఆ రంగులు దానికి అంటనట్లుగా మాయాకళంకం నీకు అంటదు అంటే వశిష్ఠుడు అడిగాడు దేవ పూజ్య పూజక భేదమే లేదంటున్నారు ఏ భేదము లేకపోతే శివుడు అనే పేరు ఎందుకు వస్తుంది ఒక్కొక్క గుణాన్ని బట్టి కదా ఒక్కొక్క పేరు వచ్చేది ఆయనను ఒక్కొక్కసారి మీరు పరబ్రహ్మ అంటున్నారు ఒక్కొక్కసారి ఆత్మ అంటున్నారు మరొకసారి పరమాత్మ అంటున్నారు ఏదో ఒకటి అంటున్నారు ఏది కాదు అని కూడా అంటున్నారు శూన్యం అంటున్నారు విజ్ఞానం అంటున్నారు ఆయన గుణాలలో ఏదో ఒక భేదం లేకపోతే ఇన్ని పేర్లు ఎలా వస్తాయి ఒక్కొక్క పేరు ఒక్కొక్క గుణాన్ని శక్తం చేస్తోంది కనుకనే ఈ పేర్లన్నీ వచ్చి ఉండాలి లేకపోతే తమరే ఇన్ని రకాల శబ్దప్రయోగాలు చేయడానికి కారణం ఏమిటి అంటే శివుడు అన్నాడు ఆది అంతమూ లేని రూపము గుణము లేని సత్పదార్థం ఒకటి ఉంది అది ఇంద్రియాలకు అందదు ఇంద్రియాలకు అందితే కదా నువ్వు పేరు పెట్టది నీకు అందనిదానికి నువ్వు పేర్లు పెడితే ఆ పేర్ల మీద చర్చ ఏమిటి అంటే వశిష్ఠుడన్నాడు ఆ సత్పదార్థం ఇంద్రియాలకు మనసుకు కూడా అందనిదైతే మీరు ఉపదేశిస్తే మాత్రం దానిని తెలుసుకోవడం ఎలా సంభవం అవుతుంది అసంభవమైతే ఉపదేశం ఎందుకు అంటే శివుడు అన్నాడు వశిష్ట తెల్లటి బట్టకు మరకలు అంటే మరక అంటే ఏమిటి వస్త్రం కాని పదార్థం వస్త్రానికి అంటుంది కనుకనే దాని పేరు మలం దానిని పోగొట్టాలి అంటే చాకలివాడు మరో మలద్రవ్యాన్ని అంటే వస్త్రం కంటే భిన్నమైన ద్రవ్యాన్ని తెచ్చి రుద్దుతాడు ఆ మలం వల్ల ఈ మలం పోతుంది వస్త్రం వస్త్రంగా మిగిలిపోతుంది ఈ ప్రక్రియనే నువ్వు వస్త్రాన్ని శుభ్రపరచుటా అని పిలుస్తున్నావు అలాగే నీకు అవిద్య ఆవరణం అనే మలం పట్టింది మా ఉపదేశ వాక్యాల నీలో శుద్ధ సాత్విక మనోవృత్తి అని మరో మలంక కలిగింది దీంతో దాన్ని అంటే అవిద్యావరణాన్ని రుద్దుతావు దాంతో అవిద్యావరణము సాత్విక మనోవృత్తి రొండు కరిగిపోతాయి నువ్వు నువ్వుగా ప్రకాశిస్తావు అంటే స్వయం ప్రకాశరూపుడైన పరమాత్మ యథార్థ స్వరూపంతో ప్రకాశిస్తాడు ఇలా ప్రకాశించడంలో నీ బుద్ధికి గాని ఇంద్రియాలకు గాని ప్రసక్తి ఏముంది అంటే వశిష్ఠుడు అన్నాడు శుద్ధ సాత్విక వృత్తి అంటే ఏమిటి పరమశివ అంటే శివుడు చెప్తున్నాడు అనేక జన్మలలో చేసుకున్న పుణ్యాలకు ఫలితంగా ఈ జన్మలో మనస్సుకి శమదమాది సద్గుణాలు చేరతాయి ఇలాంటి మనోవృత్తిని శుద్ధ సాత్విక వృత్తి అంటారు దీనిలోకి గురూపదేశం సత్సాంగత్యం శాస్త్ర మననం మొదలైన పేర్లు గల అవిద్యా భాగాలు వచిశారు ద్రవణ మనన నిధి ధ్యాసలనే వృత్తులు వీటన్నిటి మధ్య ఒరిపిడిలాగా పనిచేస్తాయి ఈ ఒరిపిడి వల్ల ఇందాక చెప్పుకున్న చాకలివాడి ఉదాహరణలాగా సాత్విక గుణాలు సత్సాంగత్యాది అవిద్యా వృత్తులు ఒకదానితో ఒకటి కలిసి రెండు ఒకేసారి రాలిపోతాయి అదే నేను ఇందాక చెప్పింది అంటే వశిష్ఠుడు అన్నాడు ఇలా అనడం వల్ల గురూపదేశం వ్యర్థం అని చెప్పినట్లు కాలేదా అంటే శివుడు అన్నాడు ఎలా అవుతుంది గురువు శాస్త్రం మొదలైన భేదాలు ఆత్మస్వరూపం కావని చెప్పాను అంత మాత్రం చేత అవి వ్యర్థాలని నేను చెప్పలేదే ఒక ఆవిడ బంగారు గొలుసును మెడలోనే వేసుకుని ఆ మాట మరిచిపోయి ఇల్లంతా వెతుకుతోంది అంతసేపటికి ఎదుటివాడు ఒకడు వచ్చి గొలుసు నీ మెడలోనే ఉందని చూపించాడు ఆవిడికి గొలుసు నిజంగానే పోయి దొరికినంత ఆనందమైంది ఇక్కడ ఎదుటివాడు పోయిన గొలుసు తెచ్చి మెడలో వేశాడే లేదే అయినా సరే ఆవిడ యొక్క దుఃఖ నివృత్తికి వీడు లేద లేదా అయ్యాడని చెప్పాలి కారణం అయినంత మాత్రాన గొలుసు తన దగ్గర ఉందనే జ్ఞానం కలిగిన తర్వాత గుర్తు చేసిన అవసరం లేదు అలాగే గురువు గురువుపదేశం శాస్త్రం మొదలైనవి అన్నీ పరంపరా కారణాలుగా తాత్కాలిక కారణాలుగా ఉపయోగపడతాయి కనుక అవి కావలసిందే అయితే ఆత్మ జ్ఞాన ప్రాప్తి కలిగిన తరువాత భేద ప్రశక్తే మిగలదు కనుక గురూపదేశాలు వేటికి ఆ అస్తిత్వం మిగలదు అంటే వశిష్ఠుడు అన్నాడు ఆ పరబ్రహ్మ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది దానిలో ఏ భేదాలు లేవు కానీ మనకు ఈ ప్రపంచం ఇంత విస్తారంగా కనిపిస్తుంది దీనికి కారణం ఏమిటి అంటే శివుడు అన్నాడు వశిష్ట పూర్వమే చెప్పాను ఈ ప్రపంచం గంధర్వనగరం వంటిది స్వప్న సామ్రాజ్యం వంటిది దీన్ని నిర్మాణానికి మనస్సే కారణం అంటే వశిష్ఠుడన్నాడు దేవా మీరీ మాట చెప్పారు నాకు అర్థం ఒప్పుకున్నాను కానీ ఈ ప్రపంచం కనిపించకుండా పోవడం లేదు ఈ దుఃఖం తగ్గడం లేదు కనుక శాశ్వత దుఃఖ నివారణ కోసం ఈ జ్ఞానం అనే ఉపాయం చాలదని వేరే ఏదో ఉపాయం ఉంటుందని నాకు అనిపిస్తుంది దయచేసి ఆ రహస్యం చెప్పండి అంటే శివుడు అన్నాడు వశిష్ట వేరే రహస్యం ఏమీ లేదు బుద్ధిపరంగా ప్రపంచం మిథ్యా అనే జ్ఞానం కలిగితే చాలదు స్వప్న రూపమైన ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తికి మూలహేతువులై మనస్సులో దాగి ఉన్న వాసనలు అన్ని తొలగిపోయేదాకా నీకు కలిగిన జ్ఞానాన్ని నువ్వు దృఢపరచుకోవాలి నిజానికి అలాంటి వాసనారహితమైన జ్ఞానానికే జ్ఞానమని పేరు అంటే వశిష్ఠుడు అన్నాడు దేవ పరిశుద్ధ చైతన్య రూపమైన పరమాత్మ మొదట్లో వాసనారహితుడుగానే ఉండేవాడు కదా అలాంటి ఆ పరమాత్మ మొదటిసారిగా జీవుడై ఈ శరీర భ్రాంతిని ఎలా పొందాడు అంటే శివుడు అన్నాడు హిరణ్య యొక్క ప్రథమ సంకల్పమే దీనికి కారణం నోట్ చేసిన విషయం ఏమిటంటే గమనించాల్సింది ఈ విషయాన్ని ఇంతకు స్థితి ప్రకరణంలో ముప్పై సర్గ ప్రాంతాల్లో విస్తరించి చెప్పారు ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్తుంటే వశిష్ఠుడు అడుగుతున్నాడు దేవా అలా అనడం వల్ల మీరు ఈ ప్రాపంచిక పదార్థాలకు వేరే స్వంత ఉనికి లేదని బ్రహ్మసత్త మీదే వీటి సత్తా ఆధారపడి ఉందని చెప్పినట్లు అవుతోంది ఈ ప్రాపంచిక పదార్థాలకు స్వంత సత్త ఉందని ఎందుకు అనుకోకూడదు అంటే శివుడు అన్నాడు అలాంటి స్వంత సత్తండి ఉంటే పరమార్ధతత్వ సాక్షాత్కారం చేత మావోటి వారికి ప్రపంచోపశమం అంటే ఈ ప్రపంచం లేకపోవడం అనుభవంలోకి వచ్చి ఉండేది కాదు అనుభవ కలనామృతే మాతర్వ వికల్పనేష్ సత్సూ ఫల దుర్విభవా ప్రమాణమాల వశిష్ఠ ఈ కనిపించే వికల్ప పదార్థాలన్నీ అసత్పదార్థాలు కనుక వీటి విషయంలో ప్రవర్తించి ఫలించే ప్రమాణాలన్నీ ఆత్మానుభవం దగ్గరకి వచ్చేసరికి నేళ్లల్లో వేసిన నిప్పురవలాగా అయిపోతాయి ఇందుకు ఆత్మానుభవానికి మించిన ప్రమాణం లేనేలేదు అంటే వశిష్ఠుడన్నాడు రామ స్వామి ఉపదేశం ఈ దశకు వచ్చేసరికి నాలో ప్రశ్నలు మిగల్లేదు నేను మౌనంగా ఉండిపోయాను రామచంద్ర అది గమనించి పరమేశ్వరుడు ముని నీకు శుభమవుగా పార్వతి రా పోదాం అన్నారు అది గమనించి నేను భక్తితో ఆ స్వామి పాదాల మీద పూలు చల్లే లోపలే ఆయన ఆకాశంలోకి ఎగిరిపోయాడు రామ అప్పటినుంచి నేను ఆయన మాటే స్మరించుకుంటూ మననం చేసి చేసి నా మనసును పవిత్రం చేసుకుని అంతరింద్రియ నిగ్రహాన్ని వహించి ఆయన చెప్పిన ఆత్మదేవార్చన చేస్తూనే ఉన్నాను ద్రవ్యరహితమైన ఈ అర్చన వల్ల నేను ఎన్ని యుగాలుగా ఇన్నిన్ని వ్యవహారాలు చేస్తున్నా ఏ రకమైన దుఃఖం లేకుండా రోజులు గడిపేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఏ ఏ ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలనే పుష్పాలుగా ఏ పనులు చేస్తే ఆ పనులనే పుష్పాలుగా చేసుకుని రాత్రింబళ్ళు తెంపు లేకుండా ఈ పూజ చేస్తున్నాను సుషుప్తి సమయంలో మాత్రం ఆలోచనలు పనులు లేవు గనుక ఈ పూజ ఆగిపోయినట్లు కనిపిస్తుంది నిజానికి అప్పుడు కూడా అది ఆగదు ఎందుకంటే అంతకుముందు అంటే సుషుప్తికి ముందు నేనున్నానని సుషుప్తిలో నాకేమీ తెలియదని సుషుప్తి నుంచి బయటికి వచ్చాక ఇప్పుడు నేను సుఖంగా ఉన్నానని మొత్తం గలిపితే నేను ాగా నిద్రించాను నాకు ఇంకేమీ తెలియదు నాకు హాయిగా ఉంది అనే మూడు చిత్తవృత్తులు సుషుప్తిని అంటిపెట్టుకునే ఉంటాయి వాటినే నేను పుష్పాలుగా చేసుకుని ఆత్మశివార్చన చేస్తున్నాను కనుక సుషుప్తి దశలో కూడా నా శివార్చనకు భంగం లేదు అంటే శ్రీరాముడు వశిష్ఠ మహర్షిను అడుగుతున్నాడు గురుదేవా ఇలాంటి పుష్పత్రయం సామాన్య మానవులకు కూడా ఉంది కదా మరి మీ విశేషమేమిటి అంటే వశిష్ఠుడు అన్నాడు సామాన్య మానవులకు సావధానత్వం లేదు నాకు సావధానత్వం ఉంది సావధానత్వము అంటే ఆసక్తి లేకపోవడం ఆసక్తి లేకపోవడం అంటే పని సరిగ్గా చేయకపోవడం కాదు ఫలితం మీద కోరిక లేకుండా ఉండడం కనుక రామ నీవు సావధానుడవై అసంగుడవై నిష్కాముడవై ఈ సంసారణ్యంలో విహరించు నీకు దుఃఖం అంటదు ఇలాంటి ఆత్మార్చనకు ఈ జగత్తు తుచ్చము అనే నిశ్చయం ఉండాలి తుచ్చము అంటే ఎండమావిలాగా లేకపోయినా కనిపించేది ఒకవేళ ఇలాంటి నిశ్చయం సరిగా కుదరకపోతే ఈ జగత్తు మోత్తం నువ్వే అనుకో స్వమిహాసి జగద్రూపం చిన్మాత్రవితాకృతే నిజావయవకావృత్త్రమోహర్షశోక నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం నలభై మూడవ శర్గ పదిహేనవ శ్లోకం నువ్వు నిజంగా పరిపూర్ణ చిద్రూపుడవు కనుక ఈ జగద్రూపం పొంజనవాడు నువ్వే నీ శరీరంలో అవయవాలు రోజురోజుకి కొద్ది కొద్దిగా మార్పు చెందుతూనే ఉన్నాయి దానికి నువ్వు సంతోషిస్తున్నావా దుఃఖిస్తున్నావా రెండూ లేవు అలాగే నీ రూపమైన ఈ జగత్తులో కలిగే మార్పులకు కూడా హర్షశోకాల ప్రసక్తి లేదు ఆ విషయాన్ని గ్రహించి నువ్వు ఆత్మ పూజా నిరత్తుడవై నిండు సముద్రంలాగా నిష్ ఉండుపు ఇంకా ఏమైనా సందేహాలు మిగిలి ఉంటే అడుగు అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ సందేహాలన్నీ తొలగిపోయాయి తృప్తి కలిగింది సత్యాసత్య జ్ఞానం మనసుకు పట్టింది నా మనసు పరిపూర్ణ అనంతంతో సర్వోత్తమంగా ఉంది అన్నాడు శ్రీరాముడు అలా అన్నా కూడా వశిష్ట మహర్షికి తృప్తి కలగక స్థూణ నిఖనన న్యాయాన్ని ఆశ్రయించి బిల్వోపాఖ్యానం అనే పేరుతో ఒక చిన్న కథ కాని కథ ద్వారా మళ్లీ తత్వబోధ చేయదలుచుకొని దానికి ఉపోద్ఘాతంగా నలభై నాలుగవ సరిగ్గా అసంగాపాయాలను మళ్లీ బోధించడం ప్రారంభించాడు స్థూణానిఖనన న్యాయం అంటే పందిరి కోసం ఒక గుంట తీసి స్తంభాన్ని పాతినివాడు అది గట్టిగా ఉందో లేదో అని ఆ స్తంభాన్ని గట్టిగా ఊపిచూస్తాడు స్తంభాన్ని ఓడపీకాలని అతని ఉద్దేశం కాదు కాని ఓడబీకే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే దాన్ని ఓడపీకడం సాధ్యం కాదు అని తనకు తనే నిరూపించుకునేందు దానినే స్థూణానిఖనన న్యాయం అంటారు ఈ సర్గ నుంచి వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశం కూడా ఈ పద్ధతిలోనే జరుగుతోంది వశిష్ఠుడంటున్నాడు రామ సామాన్య మానవులంతా పనులు చేసేటప్పుడు కర్తృత్వాభిమానాన్ని ఫలవాంచను మనస్సులో పెట్టుకుని ఇంద్రియాలతో పనులు చేస్తూ ఉంటారు అందువల్ల సుఖదు రూపమైన అనర్థంలో పడతారు దీనికి భిన్నంగా మనస్సును భూత భవిష్యత్తుల్లోకి పోనీయకుండా వర్తమానంలోనే నిలిపి మనస్సులో సంఘాన్ని విడిచి కేవలం ఇంద్రియాలతో నువ్వు ఎన్ని పనులు చేసినా అసలు చేసినట్టే కాదు కనుక నువ్వు అసంగుడవై వ్యవహరించు నీకీ మాట మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నానంటే మళ్లీ ఎప్పటికో అప్పటికి చెడుకాలం వచ్చి మళ్లీ అహంకార పంకంలో పడతావేమోననే భయంతో చె మళ్ళీ మళ్ళీ చెబితే మాత్రం నేను జారిపోని నమ్మకం ఏమిటి అంటావేమో అలా కాదు ఆత్మ జ్ఞానం ఒక శిఖరస్థితికి చేరితే వాడు ఇక తల్లి గర్భంలోకి పడమన్నా పడడు నీకు అలాంటి శిఖరస్థితి లభించిందని అనుకుంటున్నా ఆశయా జీవత నిర్వాణ ప్రకరణ పూర్వార్థం నలభై నాలుగవ సరిగ్గా పదవ శ్లోకం కనుక అసంగుడవై జీవించే నీకు ఆశ నిరాశే అయిపోగాక భావన అభావం అయిపోగాక మనస్సు అమనస్సు అవుగాక వాసనా త్యాగము తత్వజ్ఞానము ప్రాణ నిరోధము అనే వాటి వల్ల చిత్తంలో ఉండే స్పందనలను తొలగించుకుంటే ప్రపంచంలోనే స్పందన లేకుండా పోతుంది అసలు ప్రపంచమనే స్పందన లేకుండా పోతుంది అప్పుడు ఆ యోగి యొక్క చిత్తానికి చిత్తం అనే పేరు పోతుంది దానికప్పుడు సత్వం అనే పేరు వస్తుంది ఇలాంటి సత్వస్థితిని పొందిన చిత్తం కొంతకాలం పాటు తురీయావస్థలో ఉంటూ ప్రపంచంలో విహరించి తరువాత తురీయాతీత స్థితికి చేరుకుంటుంది ఈ స్థితిలో అసలు చిత్తము లేదు జగత్తు లేదు ఈ విషయం నీకు సులభంగా బోధపడడం కోసం బిల్వోపాఖ్యానమే చిన్న కథ చెప్తాను విను అంటూ వశిష్ఠ మహర్షి నలభై ఐదవ ఈ కథ ప్రారంభించాడు వశిష్ఠుడు చెప్తున్నాడు రామ పూర్వం ఒక పెద్ద బిల్వ ఫలం అంటే మారేడుపండు ఉండేది దాని వైశాల్యము ఎత్తు ఎంత గొప్పగా ఉండేవంటే ఆకాశంలోని బ్రహ్మాండ గోళాలన్నీ దాని ముందర ఆవగింజంలా ఉండేవి ఆ పండు ఎప్పుడు చూసినా తీయని పండులాగా కనిపించేది అయినా సరే ఎన్ని కల్పాలు అది రాలి కింద కాదు చెట్టు మీద ఎండిపోయేది కాదు మరో విచిత్రం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు వెతికినా సరే ఆ పండు ఏ కొమ్మకు కాసిందో ఆ కొమ్మ కనిపించేది కాదు ఇక ఆ పండు యొక్క పుట్టుకకు కారణమైన విత్తు సంగతి చెప్పేది ఏముంది అంతేగాదు ఈ పండులో మరో విత్తు ఉన్న దాఖలా కూడా కనిపించేది కాదు అయినా సరే దానిని చూస్తూ ఉంటేనే బ్రహ్మానందఫరం కంటే కూడా దీని సారం ఎంతో తీయగా ఉన్నట్లు అనుభూతి కలుగుతూ ఉండేది ఇలాంటి పండు ప్రపంచంలో మరొకటి లేనేలేదు ఈ పండు ఇలా ఉంటూనే ఏదో ఒక చమత్కారం చేసి తన స్థూలత్వాన్ని విడిచి పెట్టకుండానే చిన్ని రూపాలను పొందడం ప్రారంభించింది ఆ చిన్ని రూపాలే ఈ బ్రహ్మాండ గోళాలు అంతే కాదు ఈ స్థూల బిల్వ ఫలమే అవిద్యకు స్థానం కల్పించుకొని తనలో నేను అనే భావాన్ని తయారు చేసుకుంది ఆ అహంభావం వల్ల ఆ బిల్వ ఫలంలో క్రమక్రమంగా వ్యష్టి సమష్టి శరీరాలు రూపొందాయి ఏ రూపాలు ఏర్పడ్డాయో వాటన్నిటినీ ఇది నేనే ఇది నేనే అని అనుకోవడం ప్రారంభించింది ఎవరు ఆ బిల్వఫలం ఇంత చేస్తున్న ఆ బిల్వఫలం తన యొక్క అసలు స్వరూపాన్ని మాత్రం పోగొట్టుకు ఎందుకంటే దానిలో కనిపించే విశాలమైన సృష్టి అంత దాని సంకల్ప స్వరూపం మాత్రమే అందుకే ముందు వెనక పైన కింద దగ్గిరా దూరం భూతము భవిష్యత్తు మొదలైన భావాలన్ని దాని కల్పనలో భాగాలే ఆ పెద్ద బిల్వఫలం ఈ రకరకాల భావాలను చూసి ఈ అవిద్య విలాసాలను గమనించి ఇదంతా చైతన్యం యొక్క చమత్కార విశేషమే అని గ్రహించి స్వస్థంగా సంతోషంగా నిర్వికారంగా ఉండేది నిజానికి ఏకము అదే ఏకత్వము అదే అనేకత్వము అదే అంటే శ్రీరాముడు అంటున్నాడు గురుదేవా మీరు మహా చైతన్యం యొక్క ఉనికిని మరేడు పండు రూపంలో వర్ణించారని నాకు అనిపిస్తుంది అంటే వశిష్ఠుడు అన్నాడు రామ గమనించవలసిన విషయం ఏమిటి అంటే బిల్వఫలం పరిణామం చెంది బ్రహ్మాండ గోళాలుగా ఏర్పడలేదు అలా ఏర్పడి ఉంటే ఆ బిల్వఫలం కనిపించకుండా పోయి ఉండవలసింది ఒక పెద్ద మామిడి చెట్టును నరికి దాని కాండంతో ఏనుగు బొమ్మను తయారు చేశాం అనుకో ఇప్పుడు ఆ కొయ్య ఏనుగు మామిడి చెట్టు యొక్క పరిణామంగా ఏర్పడింది అలా ఏనుగు ఏర్పడినాక ఆ మామిడి చెట్టు యథాతథంగా కనిపిస్తుందా అసంభవం కాని మన బిల్వఫలం కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఏర్పడిన తరువాత కూడా యథాతథంగా ఉంది కనుక ఈ ప్రపంచం అంత దానిలో ఎలా ఉంది అంటే స్థితప్త సౌమ్యాంతిలాంత నిర్వాణ ప్రకరణ పూర్వార్థం సరుకునే భావన ఉన్నట్లుగా ఉంది సమర్థుడైన శిల్పి శిలాగర్భంలో ఒక పెద్ద కథా సన్నివేశాన్ని మనస్సులో ఊహించుకున్నట్లుగా ఉంది అంటే పెద్ద ఖండాన్ని చూసిన శిల్పి దీనిలో ఏ గజేంద్రమోక్ష సన్నివేశాన్నో చెక్కవచ్చు అనుకున్నాడు అనుకోండి నిజంగా చెక్కకముందే ఈ శిలలో ఏ భాగంలో ఏ ఆకారం రావాలో ఒక ఊహ చేసేసుకుంటాడు అలాంటి ఊహాకల్పితమైన శిల లోపలి పొరల చెక్కడంలాగా ఉంది ఈ ప్రపంచం అంటే ఈ ప్రపంచం అంత వివర్త రూపంగా ఏర్పడింది వివర్తం అంటే భ్రాంతే రూపమైన మానసిక కల్పన చేత ఏర్పడిన రూపమేనని పూర్వమే చెప్పుకున్నాం ఇక్కడ మూలకర్త పరిణామం వివర్తం అనే పదాలను వాడకుండానే ఆ అర్థాన్ని విస్పష్టంగా తెచ్చాడని మనం గమనించాలి ఇంతకీ వశిష్ఠుడు చెప్పింది రామ ఈ విషయం మరింత స్పష్టంగా తెలిసేందుకోసం శిలోపాఖ్యానమనే చిన్న కథ చెబుతాను విను పూర్వం చోట ఒక పెద్ద రాయి ఉండేది అది చాలా లావుగా ఉండేది కానీ ముట్టుకుంటే చాలా మెత్తగా ఉండేది ఆ రాయి లోపలే కొన్ని వందల పద్మాలు విస్పష్టంగా కనిపిస్తూ ఉండేది అంటే శ్రీరాముడు అన్నాడు అవును గురుదేవ నేను తీర్థయాత్రలు చేసేటప్పుడు సాలగ్రామం అనే క్షేత్రంలో అలాంటి శిలను నేను చూశాను అంటే వశిష్ఠుడు అన్నాడు మంచిది నేను మాత్రం అలాంటి శిలను ఎక్కడా చూడలేదు నేను చెప్పే ఈ శిలలో సమస్త ప్రపంచము ఉంది బాగా విచారించి చూస్తే అసలు ఏమీ లేదు నేను చెప్పేది చిిల చిల ఈజ్ చిచ్చిల శుద్ధ చైతన్యం అనే శిల ఈ చైతన్య శిల అద్వితీయం శిల్పి మనస్సులో ఏనుగు అనుకోగానే రాతిలో ఏనుగు ఆకారం వచ్చింది శంఖం అనుకుంటే శంఖాకారం వచ్చింది చక్రం అనుకుంటే చక్రాకారం వచ్చింది ఎక్కడ రాతిలో రాయి ఎక్కడ ఉంది అతని ఊహలో ఈ చైతన్య ప్రపంచ సృష్టి పరిస్థితి కూడా అదే ఏ మాట అనుకుంటే ఆ రూపం వచ్చేస్తుంది అందుకే ఈ ప్రపంచమంతా మాట ద్వారానే వచ్చిందని వేదం చెబుతోంది ఎలాగంటే సభూరి వ్యాహరన్ ఆ ప్రజా అని పలుకుతూ భూమిని సృష్టి చేశాడు ఏతే అంటూ దేవతలను అస్రుగ్రం అంటూ మనుష్యులను ఇందంటూ పితృదేవతలను సృష్టి చేశాడు అని వేదంలో ఉంది ముక్ సంపద విలీయతే బ్రహ్మేదం వికారాదివర్జితం నిర్వాణ ప్రకరణ పూర్వార్ధం నలభై ఏడవ సరుగ ఇరవై ఎనిమిదవ శ్లోకం రామ మాటవల్ల పుట్టిన పదార్థం మాట పోతే తను పోతుంది అందుకనే ప్రజాపతి యొక్క అంటే హృదయ గర్భుడి యొక్క మాట వల్ల పుట్టిన ఈ ప్రపంచం మాటతోనే లయించిపోయింది ఏ వికారాలు లేని పరబ్రహ్మే మిగులుతోంది అందుకే కనిపించే సమయంలో కూడా ఈ వికారాలన్నీ పరబ్రహ్మ యొక్క రూపాంతరాలే అవుతున్నాయి ఈ విషయాన్ని నలభై ఆరవ వివరించిన వశిష్ట మహర్షి ఇప్పుడు తని చెప్పిన బిల్వోపాఖ్యాన శిలోపాఖ్యానాలు రెండింటికి కలిపి తాత్పర్యం ఏమిటో నలభై ఏడవ సర్గలో తనే వివరించడం ప్రారంభించడు వశిష్ట మహర్షి ఇక్కడి నుంచి ఐదు సర్గల తరువాత రాబోయే యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేయబోయే గీతోపదేశం యొక్క సారాన్ని అందించదలుచుకున్నాడు దానికి ఉపోద్ఘాతంగా ఈ ఐదు సర్గల చర్చను నిర్వహిస్తున్నాడని మనస్సులో పెట్టుకుని మనం ఇంకా ముందుకు సాగుదాం వశిష్ఠుడు అంటున్నాడు రామ నీకు రెండు కథలు చెప్పాను మారేడు పండు కథలో పండు గుజ్జు రసం అయినా సరే అవి ఏవీ మార్పు చెందకుండానే సృష్టి వచ్చిందన్నాను బండరాతి కథలో ఇలాంటి గుజ్జు రసం మొదలైనవి లేకుండానే ప్రపంచ సృష్టి ఏర్పడింది అన్నాడు ఇప్పుడు మరో ఉదాహరణ చెబుతాను విను ఒక నెమలి గుడ్డు పెట్టింది ఆ గుడ్డులో రసం ఉంది రసంలో ఏ రంగు లేదు కొంతకాలానికి ఆ రసమే మార్పు చెంది గుడ్డు పగిలి నెమలి నెమలి పింఛము పుట్టాయి పింఛం వచ్చాక చూస్తే ఏడు రంగులు కనిపించాయి ఈ రంగులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంతేకాదు నెమలి పింఛంలో కొంత మెత్తడి భాగం ఉంది ఈనెల రూపంలో మరి కొంత కఠిన భాగం ఉంది ఈ మృదుత్వ కఠినత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ నెమలి గుడ్డు రసంలోంచి వచ్చాయనే చెప్పాలి మరో దారి లేదు అందుచేత గుడ్డు రసం పైకి రసంలాగా కనిపిస్తున్న దానిలోనే మృదుత్వ కఠినత్వాలు రకరకాల రంగులు మొదలైనవన్నీ దాగి ఉన్నాయని చెప్పాలి కనుక వివేక దృష్టితో చూస్తే నెమలిపింఛంలో కనిపించే రంగులన్నీ దాని రసం కంటే భిన్నమైనవి కావు అలాగే ఈ కనిపించే ప్రాపంచిక పదార్థాలన్నీ పరబ్రహ్మరసం కంటే భిన్నం కావు అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవా మారేడు పండు పండు రసం వేరు అన్నట్లుగా పరబ్రహ్మ వేరు జగత్తు వేరు అని నేనంటానేమో అలా అంటే జగత్తుకు స్వతంత్రమైన ఉనికి వచ్చి పడిపోతుందేమో అని ఆలోచించేది మీరు నెమలి గుడ్డు ఉదాహరణ చెబుతున్నారు కాని ఇలా చెప్పడం వల్ల సత్తారహితమైన ప్రపంచాన్ని సత్తా సత్తాసహితమైన పరబ్రహ్మను ఒకే గాడిని కట్టేసినట్లు కాలేదా అంటే వశిష్ఠుడంటున్నాడు జగత్తు అసత్తు అన్నామే కాని శూన్యం అనలేదు బ్రహ్మ సత్యం జగత్తు శూన్యం అయితే నువ్వు చెప్పిన దోషం వచ్చేది జగత్తు శూన్యం కాదు ఎడారిలో ఎండే నీరుగా కనిపించినట్లుగా బ్రహ్మే జగత్తుగా కనిపించింది సరిగ్గా చూసినప్పుడు ఆ నీరే ఎండ అయిపోయినట్లుగా తత్వవేత్తకు ఈ జగత్తు బ్రహ్మగా కనిపిస్తుంది కనుక ఇక్కడ ఏ దిశలోనూ శూన్యమనే ప్రసక్తి లేదు కనుక విరుద్ధ పదార్థాలను ఒకే ఘాటిని కట్టడమనే ప్రసక్తి లేదు అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ మీరు చెప్పే పరతత్వం మళ్లీ మళ్లీ మొలకలెత్తించగల బీజశక్తి కలిగింది దానిలో ఆ చిత్తు అచిత్తు అనేవి నెమలిగుడ్డు రసంలో రంగుల్లాగా కలిసిపోయి ఉన్నాయి అనిపిస్తుంది మీ ఉద్దేశం అదేనా అంటే వశిష్ఠుడు అంటున్నాడు ఇది నలభై ఎనిమిదవ సరుకులో విషయం అంటే కానే కాదు నువ్వు చెప్పే బీజశక్తి పేరు అవ్యాకృతం నేను చెప్పే పరబ్రహ్మ దానిని దాటింది అవ్యాకృతాన్నే మాయాశల బ్రహ్మ అని కూడా నేను చెప్పేది దాన్ని దాటిన శుద్ధ పరబ్రహ్మ యోగ భూమి సత్వ భూమికకు వారు మాత్రమే దీనిని విస్పష్టంగా దర్శించగలరు ఈ పరిశుద్ధ పరాబ్రహ్మలో ఏ రకమైన భేదాల ప్రసక్తి లేదు జై గురుదత్త